సూత్రం ప్రభావ పరిశుభ్ర గొప్ప దేవ జీవం బల తండ్రి జీవాధిపతి సర్వశక్తి సంపద నీకెంతో వర్ణాలు ఇస్తాయా గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా ఈ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారా ఇక నూతన దినం ఒక నేను తిరుమలతో మీరు మాకు సాయకం నడిపించినారు మీరు గొప్ప దేవుడు వేసాయా నీకెంతో వర్ణాలు ప్రభావ ఇకే కృతజ్ఞత స్థుతులు సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నామైనా ఈ కృపలో మరోసారి మాకు అది ఏదైనా ప్రభావ ఇక మధ్య కనసంలో మీ సన్ని కోసమైన ఓ ప్రభా మీరు మాతో మాట్లాడండి హరి చేయండి ప్రభావ మీకు సరళత సంపూర్ణతలు నడిపించండి ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం తెచ్చండి పాటల ద్వారా మైంపు వాక్యం మాట్లాడండి నానాడు త్వరగా నడిపించిన అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ఆర అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించింది నామాన్ని పైలు తెచ్చుకోమని ఏసుకృష్ణ పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం కనీస ఆమె పాఠభ ీరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను చేను నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనోర్చేను నీ కోరకే నా కోరకే నదివాళీ సోరాము సిలువాలో నుండి ప్రవహించే నదివాళ సోరాము సిలువాలో నుండి ప్రవహించే పాప పాపము కడిగి మలినాము తూడి ఆ ప్రశాస్త పాపము కడిగి మలినా తోడి ఆ ప్రశ్న మేసు కోరే నా కోరగే నిడని పాపము నాపు నీ పాడు చుకో నేడే నీ పాప మూలో పో పాప పుడాగోలో తోడు చుకో నీ ఆత్మా తన మూల శుద్ధి పరచుకో క్రీస్తు ఏ సురక్త మూలో నీ ఆత్మా తన మూల శుద్ధి పరచుకో క్రీస్తు ఏ సురక్త మూలో సూచ ఉందే శులు వాపై నీ కోరకే నా కోరకే పాప శిక్ష పొంద తగి ఉంటే మీ మన శిక్ష ప్రభువే భరించేను పాప శిక్ష పొంద తాగి ఉంటే మన శిక్ష ప్రభువే భరించేను నలుగా గోట్ట బడను పొడవ బడ నీక ఆ ప్రశాస్త రాలుగా గొట్టా బడే పొడువా బడే నీక ఆ ప్రశాస్త రాసుకే నాపురకే thank you friends today we pray to deva isayana kulakelen vandanal prabha krutajnata stutilu stuta haleliah rajya parshudra bhagu sarvashaktimanta sarvadhikari nike vandanal prabhuva deva isu prabha maramamlan sajilaka nilavittna prabha nikelelen vandanal prabha divaratra prabha kanti papavale prabha mamlan dash ka parinandane nike vandanal prabha deva isu prabha deerithinga prabha marvaakyam dhyanistunna ga prabha marani oka హస్తం మాపై నుంచి మాకు నడిపించుకుని ప్రార్థిస్తుందండి దేవాయస్రభ ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము మర్మము ప్రతిదీ మేము తెలుసుకోవాలని దాని ప్రకారం అనేకలకు మేము ప్రకటన చేసేటప్పుడు ప్రభా మీరు మాకు సహాయం దయచేని ప్రభా నాకు నా సొంత తలంపులను కదించి కొట్టివేసే ప్రభా దేవాయస మా ఆత్మీయమైన నిర్ణయత మీరు విప్పండి ప్రతి వాక్యాన్ని కూడా ప్రభావ మరిద్దరు పలగలే మేము రాసుకోవాలి ప్రభా దేవ ప్రతి వాక్యంలో ప్రభా ఎంతో మర్మం ఉంది కాబట్టి ప్రభా ప్రతి వాక్యాన్ని ప్రభా మేము ఏ విధంగా నడుచుకోవాలా మరి మీరు మాకు సహాయపడండి మాకు నడిపించుకొని ప్రార్థిస్తుంది నీ యొక్క గైడెన్స్ ఇచ్చి నడిపించి ప్రభా మా నోటిని తాకింపుటి స్వస్థపరిచే ప్రభా నీ యొక్క నోటి మాటలు మా యొక్క నోట్లో పెట్టండి ప్రభ దేవాయస్రభ మరి మేము ప్రతి దిగులు ప్రభా నీకు పర్మిట్ చేస్తాం ప్రభా నా ఆత్మ ఏసా మరి మీరు చిరు దేమను నివసించే ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంది నీకే స్తోత్రం నీకే ఉన్నారు తండ్రి దేవాయస ప్రభా మరి ఈ యొక్క పరిశుధాత్మచి తమకు నడిమింపు దని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది తండ్రి ఆమెన్ అజయ లెవెన్త్ చాప్టర్ సెకండ్ వచ్చినము ఇది జ్ఞానం కోసం మాట్లాడుతున్న వాక్యము మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకో ముందుకు వెళ్దాము ఏహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధార ఆత్మ ఆలోచన బలమునకు ఆధార ఆత్మ తెలివిని ఏహోవ ఏడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఇక్కడ దేవుని యొక్క ఆత్మ దేవుని అంటే దేవుడు మనలో ఉంటే గైడ్ చేసి నడిపిస్తమాట దేవుడు ప్రతిదీ ఆయన చిత్తని ఎరిగి మనం నడుచుకునే వారేమైతే ఆయన జ్ఞానం చేత మనకు నడిపింపు అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ వాక్యం ఏమో చెప్తుంది ఏహోవ ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మనంటే మనకి ఏం ఇస్తుందంటే జ్ఞానము వివేకము కలిగి కలుగు ఆధార మగు ఆత్మ ఇస్తుంది అనమాట అంటే ఆధారం మనకు ఎట్లా వస్తుంది దేవుని చూడండి మనకు యోహన్సు వార్తలా ఉంటది దేవుడు ఏం చేస్తారంటే శిష్యులు వాళ్ళందరూ అక్కడ కూడి ఉన్నప్పుడు వాళ్ళ మీద దేవుడు ఊపినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటారు మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకోండి అని కదా దేవుడు మరి చెప్పినప్పుడు వాళ్ళు అపోసులు మరి ఫస్ట్ సెకండ్ సెకండ్ చాప్టర్ మనం చూస్తాం అనమాట ఫస్ట్ వచనంలో వాళ్ళందరూ పరిశుద్ధాత్మని కనుక్కుంటారు ఆ దాంతో దేవుని యొక్క పరిశుద్ధాత్మం వాళ్ళలో దిగిన తర్వాతకు వాళ్ళు నానా రకాలుగా మాట్లాడడం అనమాట అన్య భాషలు వాళ్ళు మాట్లాడుతూ ఉండడం జరిగిందనమాట అంటే చూడండి దేవుని యొక్క పరిశుద్ధాత్మనే ఆధారం మనకి ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకుంటామో అప్పుడు ఆయన ఆధారం మనకు ఉంటుందన్నమాట అంటే దేవుని యొక్క ఆత్మనే మనకి ఏమిస్తుంది ఆదరణ ఇస్తుంది ఆయన ఆత్మ ద్వారా అంటే మనకి ఆలోచనలు అనేది దేవుడు ఎందుకంటే జ్ఞాన వివేకము జ్ఞాన వివేకములకు ఆధార మగును అంటే మనకు కావాల్సింది ఈ లాస్ట్ చివరి లో ఇవి అంత దినములు సమయంలో మన కాలంలో ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి మరి ప్రతి ప్రవచనంలో అన్ని దేవుడు చెప్పినాయే కదా ఈ దేవుడు ఏమంటాడంటే లాస్ట్ డేసెస్ లో మనకి ఏం కావాలంటే జ్ఞాన వివేకములు కావాలన్నమాట అంటే జ్ఞాన వివేకం ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఇతరుల వారి గుణగణాలు ఏంటి మనం తెలియజేయబడతాయి మనకి ఎందుకంటే దేవుడు ఒక వర్డ్ మనకు చెప్పిండు మ్యాథ్యూ 24 లో నాలుగో వచ్చినంలో ఎవరు మోసపరచుకోకుండా చూచుకోనడి అని అన్నారు అంటే మరి ఎవరు కూడా ఈ లాస్ట్ డేసెస్లలా మరి ఎక్కడెక్కడ అబద్ధాలు ప్రకటన చేస్తున్నారో లోకం అబద్ధమైన బుధన ఎక్కడ చూసినా అదే ఉంది ఎవరు నిజం చెప్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు కదా లోకం గలిబిలి ఉంది ఎక్కడ చూసినా గలిబిలి మరి ఆ గలిబిలలో మనం నడుస్తున్నాము మనం ఉంటున్నాము అంటే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటేనే ఆయన పరిశుద్ధాత్మ ఎంది మనకి ఆధారం కలిగిస్తుంది కాబట్టి ఆ ఆధారం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయన పరిశుధాత్మ పొందుకున్నప్పుడు సర్వసత్వంలోకి నడవబడతాం అనమాట అంటే దేవుడు మనలో ఉంటే ప్రతిదీ మనము వివేచిస్తామనమాట ఆయన జ్ఞానం అంట మనకు వివేకము కలిగి చేస్తున్నమాట అంటే మనము ప్రతి ఆత్మని అర్థం చేసుకోగలుగుతాము ఆ విధంగా దేవుడు జ్ఞానం మనకి అందుకే ఆయన అంటున్నాడు ఏహో ఆత్మలంట జ్ఞాన వివేకములకు ఆదర మగు ఆత్మ కదా ఎప్పుడైతే మనకు ఈ చివడేసస్ ల అందరూ తెలివి లేక జ్ఞానం లేక నశించిపోతున్నారు కదా ఇజ్రాయల్స్ ప్రజలందరూ జ్ఞానం లేక నశించిపోతున్నారు మనకు ద్వితీయోపదేశంలో అక్కడ స్టార్టింగ్ జనసిక్స్ నుంచి డిటర్నిమిస్ లో ఉంటది మనకి జనాలంటా జ్ఞానం లేక నశించిపోతున్నారు అని కదా అంటే జ్ఞానం లేకపోవడం వల్లనే జనాలు నశించిపోతున్నారు ఎందుకనంటే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు ఈ లోకం మొత్తము యుగ దేవత ఏం చేశారంటే గుడ్డితనం తెచ్చిపెట్టింది ఆ గుడ్డితనం తెచ్చి ద్వారా వాళ్ళు జ్ఞానం కూడా పోగొట్టేసుకున్నారు వాళ్ళంతా అయితే ఆ జ్ఞానము రావాలా దేవుని యొక్క ఆధారం రావాలా ఆయన ఆలోచనకర్త కదా ఆయన ఎంతో ఆలోచనకర్త కాబట్టి ఆయన ఆధారం మనకుంటేనంట మనం ఎక్కడ మోసపోమంట మనకెందుకంటే దేవుడు జ్ఞానము వివే వివేకములు కలిగిన హృదయం మనకి అంటున్నారు కదా ప్రతి ఒక్కరిని మనం ఆత్మలను వివేచించాలి కదా ప్రతి అందుకే దేవుడు చెప్తున్నమాట ఆయన ఆధారం అనమాట దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటానంటే ఆధారం ఉంటుంది ఆయన ఆత్మ ద్వారా మనకి ఏమొస్తుందంటే ఆలోచనలు వస్తాయి ఇంకా బలమునకు ఆధారమాగు ఆత్మ చూడండి ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో మనం భద్రపరుచుకుంటామో అప్పుడు మనకు సరైన వే అనేది చూపిస్తాడు దేవుడు మనకి గైడెన్స్ ఇస్తాడమాట దేవుడు ప్రతి దాంట్లో అందుకే ఆయన అంటున్నావు ఎందుకంటే అంత దినంలో అందరూ జ్ఞానం లేక నశించిపోతున్నారు కాబట్టి దేవుడు ఏమంటుండే చివ్వ డేసెస్ వల్ల ఆయన పరిశుద్ధాత్మ పొందుకోండి అని అంటున్నారు కదా మనకు జోలు ప్రవచనంలో ఉంటుంది కదా అంత దినంలో అందరూ ఆయన ఆత్మ కుమరింపజేస్తా అంటుండే ప్రతి వారి మీద మరి ఇదే టైం అనమాట ఈ టైంలోనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకుంటేనంట మనకు జ్ఞాన వివేకం వస్తుంది ఆయన ఆధారం మనకు ఎవ్రీ టైం ఉంటుంది ఇంకా ఆలోచన కలిగజేశాడు ఆయనే బలమునకు మన ఆధారమాగు ఆత్మ అనంట తెలివి ఏహోవ ఎడల భయభక్తులకు పుట్టించును కదా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకంటే పుట్టుచున్నదంట ఆత్మ అతని మీదనంట పుట్టించు ఆత్మ అతని మీద కదా ఎందుకంటే దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ వచనం చూసుకుంటే ఏసు తిరిగి లేవడం అనమాట అంటే ఏసుప్రభు పుట్టడం జరిగింది ఆయన శిల్వం మరణం మళ్ళీ చిగ్రించినడు ఆయన రావడం వల్ల ఈ లోకం ప్రతి పాపం ని ఆయన కడిగి వేసి ఆయన రక్షించుకున్న దేవుడు మనల్ని అందరినీ ఒక రక్తము చేత మనల్ని కొన్నాడు కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆయన ఆధారం మనకి అందుకే మనం ఎట్లా జీవించాలంటే మనకు దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు జ్ఞాన వివేకము మనకు ఉంటుంది ఆలోచనలు మనకు ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మనము బలము కలిగి ఆధారం ఆయన ఆత్మ మనకు ఆధారం కాబట్టి ప్రతి చోట్ల ఆయన మనకు నడిపిస్తడం అప్పుడు మనకు జ్ఞానం ఉంటది తెలివి ఉంటది భయం భక్తి కలిగే జీవితం మనకి పూర్తిస్తుంటాయి అంటే ఎప్పుడు దేవుని అందు భయం భక్తి కలిగి మనం జీవిస్తానంట మనకు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచునంటుంది చూడండి ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాదు జ్ఞాన వివేకములు ఒక ఆత్మని అర్థం చేసుకోవాలి అనంటే ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఆత్మీయంగా గుర్తుపట్టాలంటే ఇది సహజంగా ఎవరికి రాదు ఇది ఆయన పట్ల ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో అనే చెప్పిన ప్రతి వర్డ్ ని అనుసరించి నడుచుకుంటారో వాళ్ళకి మాత్రమే దేవుడు ఇలాంటివి ఆత్మ వివచించే జ్ఞానం దేవుడు కదా ఎందుకో ఆయన అప్పుడు మన రుద్రంలో నివసిస్తాడు కాబట్టి అందుకే ఆత్మని వివచించే జ్ఞానం పొందుకోవాలని దేని యొక్క వాక్యం చెప్తుంది ఆ ఎప్పుడంటే మనం ఆయన అందు భయంభక్తి కలిగి జీవిస్తేనే పుట్టుచున్న ఆత్మ అతని మీద నిలుచును అంటే ఇంకా ఎక్కువ దేవుడిస్తానంటుడు భయభక్తులు దేవుని అందు భయంభక్తి కలిగి మనం జీవిస్తానంట ఇంకా ఎక్కువ పూర్తిస్తామంట ఆత్మలని ఎందుకు ఇప్పుడు మనం దేవుని అందు భయంభక్తి కలిగి జీవించి నడుచుకుంటానంట మన ద్వారంట అనేక ఆత్మలంట ఇంకా నిలబడతాయంట అంటే దేవుడు మనలో ఉంటాను దేవుని యొక్క చువత ప్రకటన చేసినప్పుడు ఎలాంటి వృద్ధాలన్నా కరిగిపోయి ఆయన వైపు తిరుగుతాయి దేవుని వైపు వస్తాయి దేవుని వైపు వచ్చి వాళ్ళంతా రక్షణ తీసుకోవడం జరుగుతుంది కదా దైవుంతో వాళ్ళు ఉండడం జరుగుతుంది కదా ఎందుకు ఆయన యొక్క ఆత్మనంట మనకి జ్ఞాన వివేకం ఇస్తుంది కాబట్టి ఆధారం అనమాట ఆయన ఆత్మ మనకి ప్రతి చోట్ల ఆధారము మన మీద ఎంతమంది శనిగినా గుణిగినా ఏది చేసినా మనకి ఏముంటుందంటే ఆయన యొక్క ఆధారం మనకు కదా పది మంది మనల్ని తిట్టినా ఆయన ఏమంటాడు నిన్ను తిరితే నన్ను తిట్టినట్లే నీ కనుగుడు ముడితే నన్ను కూడా ముట్టినట్లే కదా అందుకే ఆయన చెప్తుంది తన బిడ్డలకు ఏది కావాలో ఏది అవసరమో తన బిడ్డలకి ఎవరు ఏది చేయాలన్నా ఆయన ఆజ్ఞలేనిది రాదు కాబట్టి ఆయన ఆజ్ఞిస్తున్నాడు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆదరణ ఆత్మ మనం ఎప్పుడు పొందుకుంటేనే ఉండాలన్నమాట ఎవ్రీడే ఆయన పరిశుద్ధత్మ మనం పొందుకుంటేనే ఉండాలా దేవుని అందు భయం భక్తి నిలిచి ఉండాలా అప్పుడైతేనే అనేక ఆత్మలు పుట్టగలుగుతాయి అనమాట కదా చూడండి మనము ఎట్లా నడుచుకోవాలా ఇక్కడ చూపిస్తుంది ఆ ప్రావర్ట్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ మనకు ఉంటుంది సామితలు ఎనిమిదిలో రెండు సామెతలు ఎనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇక్కడ ఏమని చెప్తుందంటే నీతి మార్గముల ఎందు న్యాయ మార్గముల ఎందు నేను నడుచుచున్నాను కదా దేవుని యొక్క పరిశుద్ధత్మ మనలో ఉంటేనంట మనం ఎట్లా నడుస్తామంట నీతి మార్గములు ఎందు న్యాయ మార్గములు ఎందు నేను నడుచును కదా ప్రతిదీ ఆయన నీతిని అనుసరించి అంటే దేవుడి ఇచ్చిన ప్రతి మాటకి లోబడి నడుచుకోవడమే ఇతరుల పట్ల తీర్పు తీర్చరు వీలు భయభక్తులంట ఇతర పట్ల జడ్జిమెంట్ అసలు చేయరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏమనుంది దేవుడే నిజమైన జ్ఞానం కదా ఆయన ఆదరం లేనిది మనం ఏం చేయలేము కాబట్టి ఆయనని ఆధారం ఆయనని తీరుపు తీర్చాల దేవుడే అందుకే చెప్తుంది నాయ మార్గంలోని అందు నేను నడుచుచున్నాను కాబట్టి దేవుని యొక్క ఆత్మనంట మనలో ఉంటేనంట నీతిని అనుసరించి నడుచుకుంటామంట నాయని అనుసరించి నడుచుకుంటామంట నన్ను నేను నడుచుచున్నాను కదా యోబో విషయంలో చూసుకుంటే చూడండి యోబుకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా తనకి ప్రతిది ప్రతిదీ ఆయన ఎంత ఆయన దగ్గర సమస్తము ఆయన దగ్గర ఉండే కదా దేవుడు ప్రతిదీ ఆయనకి ఇచ్చిడు మరి ఆయన నుంచి అన్ని వెళ్ళిపోయినాయి అయినా ఆయన దేవుని దూషించలేదు ఆయన ఆయన దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉండి ఆయన కాపాడింది కదా ఆయన చివరి వరకు సహించును ఆయన ఓపికతోటి ప్రతిదీ సహించినాడు యోబో మళ్ళా తిరిగి డబల్ రేట్ గా పొందుకున్నాడు సమస్తము దేవుడు ఇచ్చింది ప్రతిదీ ఆ అంత పొగొట్టేసినా ఏది చేసినా తిరిగి మళ్ళీ ఆయన డబల్ సంపాదించుకున్నాడు ఎందుకు ఆయన నీతి మార్గంలో ఎందు న్యాయ మార్గంలో ఎందు నడిచినాడు సో అదే రీతిగా దేవుడు మనకు చెప్తుంది ఎందుకంటే ఈ వాక్యం భయభక్తులు కలిగిన వారికే పుట్టించును అని దేవుడు అంటే ఆయన ఎందు ఎవరైతే భయభక్తి కలుగుతారు దేవుడు మనం మనల్ని చూస్తున్నాడు మనం సరైన మార్గంలో నడవాలా అనే ఆ భయం ఉంటే మనం ప్రతిదీ కరెక్ట్ గా నడుచుకోగలుగుతాం ఎందుకంటే మన ఆత్మ మనకు ప్రేరేపణ ఇస్తుంది మనకి ప్రతిరోజు లే లేచి ప్రార్థన చేయి అది సరైన మార్గం కదను అటు పోవద్దు ముచ్చట్టు పెట్టొద్దు దృష్టిని ఆలోచన నుంచి బయటికి రమ్మని మనకి చెప్తా ఉంటుందన్నమాట దేవుని యొక్క ఆత్మ కదా కీర్తనలు ట్వంటీ ఫస్ట్ చాప్టర్ లో మనకు ఉంటుంది కదా దృష్టిని ఆలోచన చెప్ప పాపుల మార్గం నిలవక అపహాసం కూర్చున్న చోట్ల కూర్చుండగా అంటున్నారు యహోవ ధర్మశాస్త్రం అందు దీవారాతో ధ్యానించిన కదా మరి దేవుని యొక్క ఆత్మ మనల్లో ఉండాలి అనంటే ఎవరిడే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంది మనం విశ్వసిస్తూ మనం నడుచుకుంటున్నామంటే ఎవరిడే వాక్యం చదవాల్సిందే ఆయన అందు భయం భక్తి కలిగి జీవించాల్సిందే నీతి అందు న్యాయం ఎందు నడుచుకోవాలి వాక్యం ధ్యానిస్తూనే ఉంటారు మన హృదయంలో కదా ఎంత దూరం అయినా పోతాం ఒక్క వచనము మనం ధ్యానిస్తే మన హృదయము ఇంకా ఎక్కువ ఆయన జీవము ఇంకా కుమరింపబడుతుంటాయి మన మీద అందుకే ఆయన చెప్తున్నాడు నీతి మార్గంలో ఎందు నా న్యాయ మార్గంలో ఎందు నేను నడుచుతున్నాను ట్వంటీ వన్ వచ్చినాం చూడండి నన్ను నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తులుగా చేయుదును వారి నిధులను నింపెదను చూడండి ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడి మనం నడుచుకుంటామో ఆయనని ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞ ప్రతిదీ కూడా ప్రభా ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞని మనము ప్రభా ప్రతి చోట్ల మీరు మాకు తోడైండు మమ్మల్ని నడిపించు అని మనం ప్రతిరోజు మనం ఏదో విధంగా ఆయన ప్రేమిస్తూనే ఉంటాము చెప్తూనే ఉంటాము కానీ ఆయన ప్రేమయ్యే మనం ఎట్లా చూపించాలంటే ఇతరుల పట్ల చూపించాల మన కుటుంబం పట్లనే కాదు ఇతల అంటే దేవుడు అంటే ఎవరికైతే తెలీదు వాళ్ళకు దేవుని యొక్క శోత చేయడము అట్లా మనం చేసేనంట ఆయన సంతోషపరిచిన వరం కదా నన్ను ప్రేమించిన వారిని నన్ను ప్రేమించిన వారిని అంటే దేవుడు అంటే ఆస్తికర్తలుగా చేసేద్దను అని అంటాడు మరి ఆస్తికర్తలుగా చేయాలి అనంటే మనము దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా ఇతరులను ప్రేమించాలా ఎవరిని తీర్చినప్పుడు వారిని క్షమించాలా ఎవరిని మనం అన్నప్పుడు వారిని క్షమించాలా కదా అట్లా చేస్తేనంట ఆయన మనకి ఏమిస్ అంటుండంటే ఆస్తికరుతులుగా చేసేదను అని అంటున్నాడు మళ్ళీ ఆస్తికరుతులుగా ఆయన మనకు చేసాను వారి నిధులను నింపేదను అని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవాకి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు అక్కడ ఏదో స్వాత ప్రకటన చేస్తున్నా అని చెప్పి వస్తే కాదు కదా అక్కడికి నువ్వు పోయినప్పుడు నువ్వు బాధ్యత తీసుకోవాలా ఈ కుటుంబం దగ్గరికి నువ్వు సువాత ప్రకటన చేయడానికి వెళ్తున్నావో నువ్వు ఎక్కడ ప్రకటన చేయడానికి వెళ్తున్నావో పోవ్వాలా వాళ్ళని ప్రేమించాలా వాళ్ళని ఆదరించాలా దేవుని ప్రేమ వాళ్ళకు చూపించాలా అప్పుడు ఆధునికర్త మనకి ఏం చేస్తా అంటే ఎలాంటియో వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దుఃఖంలోనే ఉన్నారు దేవుడు ఆ యొక్క సమయంలో ఆయన వాళ్ళతో ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడినప్పుడు వాళ్ళ నిధులు ఏమైపోతుందంటే నిండిపోతుంటాయమాట అంటే వాళ్ళ తృప్తి అనేది వస్తుంటుంది ఎందుకంటే ఆర్థం మనలో ఉండి ఆ మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి వాళ్ళ హృదయం అంటే తృప్తిపరుస్తుంటదమాట ఎందుకంటే వాళ్ళ దుఃఖం పోతుంటది వాళ్ళకు బాధ పోతుంటుంది అన్ని పోతుంటది సో మనం నింపాల్సిన నిధులు అవే అనమాట ఎవరైతే బంధకంలో ఉన్నారో ఎవరైతే పీడింపబడుతున్నారో ఇలాంటి వారికి మన దేవుని యొక్క శోత ప్రకటన చేసిన ఆయన మనకి ఆస్తికర్తులుగా చేస్తానంటుంది ఎందుకంటే వాళ్ళు వాటి అన్నిటి నుంచి విడుదల పొందాలి చీకటి నుంచి బయటకి రావాలా ఆ పాపమైన జీవితం నుంచి వాళ్ళు బయటికి రావాలా ఆ ఆత్మను నశించిపోకుండా ప్రతి ఆత్మకి దేవుని ప్రేమ చూపిస్తానంట అప్పుడు వాళ్ళ హృదయలు ఎట్లయితేనంటే ఆ నిధులు నిలుపుదును కదా అవన్నీ నిండిపోతుందంటే ప్రతి ఆత్మనంట దేవుని యొక్క వాక్యం చేత కదా ఆ కడగబడినప్పుడు వాళ్ళ హృదయం ఏమైతే శుద్ధి కలుగుతుంది అదంతా ఎవరు చేస్తున్నారు ఉండి దేవుని యొక్క ఆదరం మనకు ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అదంతా జరుగుతుంది కదా దేవుడే మనలో ఉండే నడిపిస్తున్నాడు అందుకే ఆయన అంటుడు నన్ను ప్రేమించిన వారికంటే ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపేదను అని అంటుడు కదా మరి ఆయన్ని నిధులు నింపాలి అనంటే ప్రతి మనం ఎవ్రీ టైం ప్రార్థన చేస్తాం ఏ ఆత్మ నశించిపోదు ప్రభా ప్రతి ఆత్మ మీ రావాలని మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే మనకు తెలుసు దేవుని యొక్క వాక్యము కానీ తెలియని ప్రజలు నశించిపోతున్నారు కదా మన ఆత్మలన్నీ రక్షింపబడాలంటే ఆ దృష్టి నుంచి ఆత్మలన్నీ కాపాడబడాలంటే మనం వెళ్ళి అలాంటి వాళ్ళకు స్వార్థ ప్రకటన చేస్తేనే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇక్కడ చేస్తే ఆయన రాజ్యంలో మనకు ఆయన ఆస్తికర్తులుగా చేస్తానంటున్నాడు ప్రతిదీ అంటే ప్రతి ఒక్క ఆత్మ మన దగ్గరికి వస్తుంటుంది అట్లా దేవుడు ఆ విధంగా నింపుతానంటున్నాడు ఇంకా ఇక్కడ ప్రాబంస్ ట్వంటీ ఫోర్ థర్టీ నైన్ ఫోర్టీన్ నాకు కుమారుడా తేనె రాగుమో అది రుచి గలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనం విన్నప్పుడు రుచి చూసి ఆయనని తెలుసుకోవాలా ఏదో నమ్మంటున్నారు కదా అని నమ్మడం కాదు కదా ఏదో నమ్మమంటున్నారు కదా గుడ్డిగా నమ్మేసుకుంటే కాదు కదా దేవుడే అంటున్నాడు నా కుమారుడా తేనే తాగుము అది రుచి కదా అని అంటున్నాడు చాలా మంది ఇప్పుడు అన్యులకు వాత చేయాలంటే వాళ్ళకు రుచి అనేది తెలియాలా ఆ రుచి మనకు తెలిసింది ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనది అని మనకు తెలుసు ప్రతి వాక్యని మనము మన హృదయల పలకల మీద రాసుకోవాలా ప్రతి వాక్యని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా ఎందుకంటే వాక్యం చాలా రుచిగా మనకు తెలుసు కానీ అన్యులకు మనం ఎలా చెప్పగలుగుతాం వాళ్ళు అంటారు కదా మీరంటే దేవుణ్ణి నమ్మిన మీకు అన్ని తెలుసా అని కానీ ఇప్పుడు అన్యులకు దేవుని యొక్క చువాత ప్రకటన చేయాలంటే వాళ్ళు నమ్ముతారా యశ్ ప్రభుని నమ్మండి అంటే నమ్మరు ఎందుకంటే వాళ్ళకు రుచి అనేది తెలీదు కానీ దేవుడు మనకి ఇచ్చిండు రుచి అది ఆయన చీవ మరణం మీద పొందినప్పుడే ఆయన గాలి చేత మన ఇచ్చిండు మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించినడు ఎన్నో దర్శనాల చేత ఆయన మాట్లాడండు కళల చేత మాట్లాడేనాడు దేవుడు ప్రతి దాంట్లో ఆయన మనకు రుచి అనేది చూపించినడు ఆ రుచి మనకున్న ప్రతి సాక్ష్యం వారితో పంచుకుంటే ఆ ఆత్మను రక్షింపబడతాయి అందుకే నాకు మరుడా తేనెత రాగుమా అని అంటున్నాడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలా రుచిగలది కాబట్టి వాక్యము ఎంతో రుచిగలే వాక్యము ఈ వాక్యం చదివితే మనము ఎంతో భయభక్తి కలిగి జీవించగలుగుతాము కదా ప్రతి వాక్యం మనకి దారి చూపిస్తుంటది దేవుని యొక్క వాక్యము ప్రతిదీ ప్రవచనమే ప్రతిదీ జరగబోతుంది లోకంలో అందుకే ఆయన అంటుడు ఈ కాలంలో మనకు దగ్గర బైబుల్స్ ఉన్నాయి కానీ కొంతకాలం అయినాక ఈ బైబుల్స్ ఉంటావు మరి అప్పుడు నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు దేవుని యొక్క వాక్యాన్ని అనేకాలకు నువ్వు చెప్పగలుగుతావు ఆయన రుచిని కదా అందుకే ఆయన అంటుడు నా కుమరుడ తేనె తాగుమానంట సో ఇది ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఎవ్రీడే తింటామో ఈ వాక్యము ఎవ్రీడే మనము ధ్యానిస్తూనే ఉండాలా అది రుచి గలది కాబట్టి దాన్ని తేనె పట్టు సో ఎవ్రీడే ఈ వాక్యం ఎట్లా మనకి ఆహారం లాగానే మనం అన్నం ఎట్లా తింటామో వాటర్ ఎట్లా తాగుతామో ఇది కూడా అంతే ఇది తింటేనే ఉండాలా మన పాపమైన జీవితం ఏమైనా ఉంటే ఆయన సన్నిధిలో ఓపేసుకోవాలా మనం పరిశుద్ధతగా కావడమే ఈ వాక్యం చెప్తుంది ఎందుకంటే ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతూ ఉంటావో నీ హృదయం కడగబడుతూ ఉంటది అక్కడ మన హృదయాలన్నీ కడగబడుతుంటాయి దేవుని యొక్క వాక్యం ద్వారా ఎందుకంటే దేవుడు మాట్లాడుతుంటాయి మనలో ఉండి గైడెన్స్ ఇస్తుంటాడు దేవుడు అందుకే ఆయన చెప్తున్నాడు నా కుమారుడ తేనె తాగము అది రుచి కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా కదా మనకు ప్రతిదీ దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు జీవం అనేది మనకు అందుకే ఈ వాక్యాలు ఇప్పుడే మన హృదయాల పలికల పైన ఆయన రాకడ పర్యంతం వరకు మనలో నిలవబడుతుంది అనమాట ఈ వాక్యము అప్పుడే కదా మన మాస్టర్కర్తలాగా నిలవబడతాము దేవుని యొక్క సన్నిధిలో అందుకే ఆయన నీ ఆత్మకు జ్ఞానము అట్టిదే అని తెలుసుకొనము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిదే కదా కలుగును నీ ఆశ భంగ నేరదు చూడండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనంట దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మన హృదయ పలకపోయిన రాసుకుంటానంట దొరికినప్పుడే ఈ దాన్ని గట్టిగా పట్టేసుకోమంటుంది దేవుడు అంటే దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో విలువైనది ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి ఈ ప్రతి వాక్యము మనకు చాలా అమూల్యమైనది అన్నమాట దీన్ని మనం ఎంతో జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరచుకుంటామో చూడండి గోల్డ్ ఉంటే మన ఇంట్లో కబుళ్ళ ఎంత సేఫ్టీగా భద్రపరచుకుంటామో అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా అనంట మన గట్టిగా భద్రపరచుకోవాలంట దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకంటే ఇదే జ్ఞానం కదా దేవుని యొక్క వాక్యమే జ్ఞానము ఆయన అదే చెప్తుంది కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదేనని తెలుసుకొను కదా దేవుని యొక్క వాక్యమే మనకు జ్ఞానం నేర్పుతుంది అది నీకు దొరికినయ్యలా అది మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాల ముందుకు నీకు మంచిదే ఇది ఎప్పుడైతే మనకు దొరుకుతుందో అది ముందు మనకు మంచిదే ఈ రోజు వాక్యం ఉందని ఒక రోజు చదువుతాము ఒక రోజు చదవము టైం వేస్ట్ చేస్తుంటాము ఏదోదో ఒక చేసి ఈ బైబుల్ నుంచి ఆ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చదవలేకపోతుటము చాలా మంది కానీ నేను కూడా ఒకప్పుడు అటెండ్ చేసిన అసలు వాక్యం అంటే చదివేదానికి కాదు ఏదో ఒక వాక్యం తీసుకునేదాన్ని ఎప్పుడో ఒకసారి చదివేదని నాకు తెలియనప్పుడు కానీ దేవుని యొక్క సత్యము హృదయానికి తట్టినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత్మ ద్వారా నడిపింపు మనకి ఉన్నప్పుడు ఆయన చెప్తుండూ ప్రతి వాక్యాన్ని పరిశీలించమంటుడు ప్రతి వాక్యాన్ని దొరికినప్పుడే గట్టి దేవుడు ఎందుకంటే అది ముందుకు మంచిది అని ప్రతి వాక్యలు మన హృదయ పలకల పైన రాయబడాల ఎందుకంటే అది ముందుకి మంచిది రాంగ్ రాబోయే దినాలలో మరి బైబుల్స్ మన దగ్గర ఉండ ఉండదు కానీ దేవుని యొక్క చోత మనం ప్రకటన చేయాలా ఎట్లా ప్రకటన చేస్తాం మనము అందుకే ఇప్పటి నుంచే ఈ వాక్యని మన హృదయంలో భద్రపరుచుకుంటానంట అప్పుడు మన చేతిలో బైబుల్స్ లేకపోయినా మన హృదయంలోకించి దేవుని యొక్క వాక్యాలు వస్తుంటాయి ఎందుకంటే ఆ వాక్యలు నీ హృదయంలో భద్రపరుచుకున్నా కాబట్టి దేవుని యొక్క వాక్యలు మన హృదయంలో భద్రపచ బడిన కాబట్టి అంట అది ఇంకా ఎప్పటికీ చెడిపోదని చెప్తుంది కదా అంటే దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క వాక్యం మన హృదయంలో ఉంటానంట అది ఎప్పటికీ చెడిపోదు చూడండి ఆ వాక్యము ఎవ్రీడే మనలో అది రివైజ్ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే మనం ఏమిటిక తయారీతము కదా అప్పుడు ఎంతమంది వచ్చి మనకి ఏది చేసినా మనం పడిపోము భంగం కారనేరుదని కదా మంచిది కలుగును కానీ ఆశకు భంగం కారనేరదు చూడండి ఈ వాక్యం మనలో ఉన్నంత వరకంట మనం ఎక్కడ మోసపోమని చెప్తుంది వాక్యము ఇంకా ఈ వాక్యంలో మనకు దేవుని యొక్క ఆధారం మనకు ఉంది కాబట్టి ఆయన వాక్యంలో మనం చెప్తుండ్రు దొరికినప్పుడే దాన్ని గట్టిగా పట్టుకోవాలా దాని నుంచి మనము దాని నుంచి మనం దూరం పోవద్దని చెప్తుంది వాక్యము ఆ వాక్యం మనం గట్టిగా పట్టుకుంటానంటే మనం ఇంకా ఎక్కడ పడిపోలేము ఏమి కూడా ఎందుకంటే చీయోను పర్వతం పైన మనం నిలబడగలుగుతాము కేకలు వేయగలుగుతాము పరిశుద్ధ పట్టణం పైన కదా మరి ఏహో వచ్చే దినములు ఉన్నాయి కాబట్టి దేవుడు వచ్చే దినములు కాబట్టి మనం పరిశుద్ధ పట్టణం పైన మరి కేకలు వేయాలా చేయాలని అంటే ఈ వాక్యం మన రుద్ర పలికల పైన ఉంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాము లేకపోతే మనం చేయలేము అనే వాక్యం చలివిస్తుంది ప్రాబ్ ట్వెల్వ్ ట్వంటీ లో కూడా చూడండి నీతి మార్గం లే జీవము దాని త్రో మరణమే లేదు కదా నీ దేవుని యొక్క వాక్యాలను నివసిస్తేనంట ఎప్పటికింకా నీకు మరణమే లేదు శరీరకరంగా ఆత్మీయంగా రెండు రెండు విషయాలుగా చూసుకుంటే ఈ శరీరము చనిపోయినాక కూడా ఈ ఆత్మనంటే బ్రతకే ఉంటది దానికి మరణమే లేదని చెప్తుంది వాక్యము నీతి మార్గంల ఎందు జీవము గలదు కదా అంటే దేవుని వాక్యం పట్ల మనము నడుచుకొని ఉంటే ఆ వాక్యము మనకు సరైన మార్గం చూపిస్తుంది నీతిని న్యాయంలో అనుసరించి నడుచుకుంటే మనము మనకు మరణం లేదని చెప్తుంది వాక్యము నీతి మార్గం ఎందు జీవం గలదు దాని ద్రోవలో మరణమే లేదు కదా రెండు మరణాలు బైబిల్ చెప్తుంది రెండు ఉన్నాయి మరణాలని కానీ ఆ రెండో మరణము ఫస్ట్ శరీరకరంగా ఆత్మీయంగా రెండు నేనుదా అంటే ఆ శరీరకరంగా మనం చనిపోయినా ఆత్మీయంగా మాత్రము మనం బ్రతికే ఉండాలా అదే చెప్తుంది రెండో మరణము ఒకవేళ శరీరకరంగా ఆత్మీయంగా రెండు చూసుకుంటే ఈ లోకానికి మనం చనిపోయిన వారి లాగా ఎందుకంటే ఈ వాక్యం అనుసరించి నడుచుకుంటే ఈ లోకం దృష్టికి మనము చనిపోయిన వారి లాగా అప్పుడు మన ఆత్మ ఎట్లుంటది మరణము లేకుండానే ఉంటది మన ఆత్మకి లేదు నేను శరీరక్కడ జీవిస్తాను ఆత్మ కూడా అట్లనే జీవిస్తానంటే అప్పుడు నీ ఆత్మ ఏమైపోతుంది అందుకే అది చనిపోవద్దు ఆత్మ చనిపోదు ఆత్మ ఎల్లప్పుడూ బ్రతికే ఉండాలి అని అంటే ఎవ్రీడే ఈ వాక్యాన్ని అనుసరించి అందుకే దేవుడు నీతి మార్గంలో ఎందుకు జీవము గలదు దాని త్రోవలో మరణమే లేదు సో ఎప్పుడైనా కానీ ఈ లోకము మొత్తాన్ని వదిలేసుకొని కేవలం ఆత్మీయంగా నడుచుకోవడం ప్రతిదీ దేవుడు ఆత్మ స్వరూపి కాబట్టి మనం కూడా ఆత్మలోనే నడుచుకోవాలి ప్రతి వారిని ఆత్మలోనే గుర్తుపట్టాలా ప్రతిదీ మనం ఆత్మలోనే తెలుసుకోవాలా అందుకే మనకు నీతి మార్గంలో ఎందు మనం నడుస్తేనంట మనకు జీవం ఉంటుందంట మళ్ళీ మనకి మరణం లేదని చెప్తుంది వాక్యము కదా అందుకే వాక్యం దొరికినప్పుడే గట్టిగా పట్టుకోమంటు చెప్తు దేవుడు దొరికినప్పుడే అది గట్టిగా పట్టుకోవాలి దాన్ని వదిలేసుకోదు ఎందుకంటే మనకు మా మ్యాథ్యూ చాప్టర్ లో ఫోర్త్ వచ్చినప్పుడు దేవుడు మనకు చెప్పారు మనుషులు ఆ రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించడు కదా అందుకే అంటున్నా బైబుల్స్ ఉన్నప్పుడే మన వాక్యాలను నేర్చుకోవాలి ఈ వాక్యాలు మన రుద్దెల పలకలే ప్రతి వాక్యము మన జీవితానికి వెలుగు తీసుకొస్తుంది మన పరిశుద్ధతగా తయారు కావడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఎందుకంటే భయభక్తి కలిగే జీవితం మనకు అనేది దేవుడు అన్నమాట లాస్ట్ వచ్చినాం చూసుకున్నాము ప్రావర్ట్స్ థర్టీన్త్ చాప్టర్ ఒకవేళ దేవుణ్ణి లేకపోతే ఎట్లుంటది చూడండి థర్టీన్త్ చాప్టర్ నైన్ టెన్ ఫోర్టీన్త్ వచ్చినాము నీతి మంతులు వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును చూడండి దేవుని అందు భయం భక్తి వాళ్ళలో దేవుని వెలుగు ఉంటుందంట తేజరిల్లుతారంట వాళ్ళు కానీ ఎవరైతే భక్తిహీనతగా ఉంటారో అంటే అన్ని తెలిసి కూడా తప్పు పనులు జీవిస్తారు కదా అలాంటి వారికి అంట ఆరిపోవును అని చెప్తుంది మళ్ళా టెన్త్ వచ్చినంలో చూసుకుంటే టెన్త్ వర్డ్స్ లో చూసుకుంటే గర్వము వలన జగడము పుట్టించును ఆలోచన వీణు వారికి జ్ఞానము కలుగును చూడండి గర్వం ఉంటేనంట జగడం పుట్టిస్తాయమట అంటే ఈ ఇవన్నీ ఎట్లా వస్తాయి గర్వము ఆ గర్వం మనుషులలో ఉంటేనంట జగడం అనేది పుట్టిస్తామట ఎక్కడ పోయినా గొడవలు గొడవలు మంచి అనేది ఉండదు అదే ఆలోచన వినిన వారిక జ్ఞానం కలుగును అనమాట అంటే ఆలోచన విని వినిన వారికి అంటే దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకంట జ్ఞానము కలుగును అని వాక్యం కదా గర్విష్ఠుల దగ్గర పో గర్విష్ఠులు ఎంతో మంది ఉన్నారు మన కళ్ళ కనిపించరు కానీ ఇక్కడ వాక్యం అయితే ఒకటే చెప్తుంది అట్లాంటి ఆ అన్ని తెలుసుది అని అనుకున్న వాళ్ళు ఎట్లుంటారు అంటే జగడం పుట్టించిన వారు అనమాట వాళ్ళు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని ఆలోచన విను వారికి అంటే జ్ఞానము కలుగునా అనిట్టు సో దేవుని యొక్క వర్డ్స్ మనం ఎప్పుడైతే వింటామో అందుకే కదా మనకు జ్ఞాన వివేకములు ఆయన అందుకే ఎవరైనా పెద్ద మనకు చెప్పినప్పుడు అది మనము శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకోవాలి ఇప్పుడు స్కూల్స్ లో టీచర్ మనకు ఎవ్రీ థింగ్స్ మనం నేర్చుకున్నాము ఇది కూడా అంతే కదా టీచర్స్ అన్ని తెలుసు కాబట్టి మనకు టీచింగ్ చేశారు కాబట్టి చిన్న క్లాసెస్ నుంచి హైర్ స్టడీస్ వరకు మనం చదవాలి చదివినాము అది వాళ్ళకు టీచర్స్కి జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానము మనం విన్నాము చిన్నప్పటి నుంచి విన్నాం కాబట్టి మనకి ఎట్లా అంటే జ్ఞానం అనేది పెరిగింది ఎడ్యుకేషన్లలో అదే విధంగా చూసుకుంటే మరి దేవుని యొక్క సేవకులు మనకు స్వత ప్రకటన చేస్తూ ఉంటారు ప్రతిదీ దేవుడు ప్రతి ఒక్క మనుషులలో ఉండి మాట్లాడతారు కదా దేవుని యొక్క స్వత ప్రకటన చేసేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉండి మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నమాట ఆలోచన విన్న వారి జ్ఞానము కలుగును దేవుని యొక్క వాక్యం విన్న ప్రతి వారి కంటే జ్ఞానం అనేది కలగజేస్తుంది యోచన అనేది వాళ్ళకు వస్తుంది ప్రతి దాంట్లో కూడా ఎవ్రీథింగ్ ముందు ఆలోచనలు వాళ్ళకు కలిగి ఉంటాయన్నమాట అది వాక్యం దేవు చెప్తున్నాను జ్ఞానము ఉపదేశములకు జీవపు ఊటలు అది మరణము పాతాలములో నుండి విడిపించును కదా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది జ్ఞానుల ఉపదేశము జీవ ఊటలు అనమాట అంటే దేవుని అనుసరించి నడుచుకున్న వారికి దేవుని యొక్క స్వాత ప్రకటన చేసిన వారు మనకు ఉంటారు ఇప్పుడు ఆ కాలంలో చూసుకుంటే ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు చెప్పిన మాట విన్న రక్షింపబడరు వాళ్ళంట దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు వాళ్ళకంటే జీవ పూటల్లా అంటే అనమాట అంటే జ్ఞానం మీద జ్ఞానం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క అనుభవము మనతో పంచుకుంటారు కాబట్టి కదా కాలంలో చూడండి అబ్రహాము నింద రైతుల జీవించినా లేదా ఆయన నింద రైతులాగా జీవించినడు అంటే అబ్రహాము దేవుని భయభక్తికల్కి జీవించింది కాబట్టి ఆయనలో జీవపు ఊటలు అనేది వచ్చింది అంటే అబ్రాహాము కోసం మనకంతా తెలుసు అబ్రహము పిల్లల మనమై ఉండంగా మరి మనం కూడా అబ్రహాము జీవించాలని వాక్యం చెప్తుంది కదా ఎందుకంటే ఉపదేశం అంటే జీవించే వారి ఊట లాంటివి అనమాట అంటే ఒక సారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ స్టూడెంట్స్ ఎంత మ్యాథమెటిక్స్ అర్థమవుతుందో అదే రీతిగా దేవుని వాక్యము అనుభవము చెప్పిన వారు మనం విన్నప్పుడు మనకి ఎట్లా అంటే జీవం అనేది వస్తుంది ఊటంలాగా పారుతుందట అంటే దేవుని యొక్క వాక్యం అంట మన హృదయంలా ఊటంలాగా పారుతూనే ఉండాలా స్టోర్ చేసుకొని పెట్టుకోవద్దు మనకు తెలిసింది ఇతలకు మనం పంచాలా దేవుని యొక్క వాక్యం మనకు ఏదైతే బోధిస్తుందో అది మనం అనేకులకు పంచాలా అప్పుడే కదా మన హృదయం నుంచి ఎవ్రీ కి వెళ్ళిపోతుంటది ట్రాన్స్ఫర్ అయిపోతుంటదమాట అది మరణపు పాతలంలో నుంచి నుండి విడిపి విడిపించును చూడండి ఎంతో మంది ఇప్పుడు ఏషియా సిక్స్టీ సిక్స్ లో మనకు ఉంటది కదా నలిగిన హృదయాలు దు దృప పరచాలా చేరున్న వారిని విడిపించాలా ఎంతో మంది దుఃఖం చేత బాధ చేత నలిగిన హృదయాలు ఎవరెవరు ఉంటారు ఎంతో మంది ఆత్మీయగా చాలా అసలు మన శాంతి లేకుండా ఉన్నవారు ఉన్నారు అలాంటి వారి దేవుని యొక్క శువార్త ప్రకటన ఆ చనిపోయిన ఆత్మ కూడా తిరిగి జీవింపబడుతాయి అన్నమాట అంటే ఆ ఆత్మ అనుకుంటది అబ్బా ఇంతగానం చేసినా ఇంకా నాకు నా అది అయిపోయింది ప్రభా ఇంకా నాకు అవసరమే లేదు అని అనుకుంటుడు చివరికి అప్పుడు వాళ్ళకి ఇలాంటి వాక్యలు చెప్తానంట దేవుడు ఇచ్చిన ఆదరంకర్త వాక్యలు మనం అనేకులకు ప్రకటన చేశానంట వాళ్ళకి ఏం వస్తుందంటే విడిపిం అంటే వాళ్ళు ఆ అదృష్టం నుంచి వాటి నుంచి వీటి నుంచి విడుదల పొందుతారన్నమాట అంటే వాళ్ళ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మ రక్షింపబడుతుందని దేవుని వాక్యం సెలివిస్తుంది ఇక్కడ కదా అందుకే అని అంటున్నాను ఉపదేశములు అంట జీవపు ఊటలు మనకు కలగజేస్తుందంటే దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు అంటే మన ఆత్మకి జీవం కలుగుతుంది అంటే మరణంకి పాతలంకి పోకుండా వాళ్ళందరూ అబద్ధంలో ఉన్న ప్రతి వారికి దేవుని యొక్క సత్యని ప్రకటన చేసినంత ఆత్మలంతా పాతలంలోకి పోకుండా దేవుడు వాటిని బయటికి తీసుకొస్తున్నాడు వాటి నుంచి విడిపించను అంటున్నాడు కదా ఇప్పుడు సైన సైతం పట్టిన ఆ వ్యక్తి ఉన్నాడు కదా ఆయన ఎంతో నలగబడడు ఆయనంతనైనా కొట్టుకున్నాడు ఆయన చేతిని అలిచి కొడుకున్నాడు ఆయన విషయంలో చూసుకుంటే అది ఎంతో బాధకరమైనది ఎందుకంటే ఆ వ్యక్తికి సైన సైతంలో పట్టిన అంటే ఆయన ఎంత దుఃఖంలో ఉన్నాడు ఆయన ఆత్మ మొత్తం చనిపోయినట్లే ఉంది కదా కదా అలాంటి వారికి మరి యేజప్రభు ఆయన దగ్గరికి పోయి ఆ చాతనప్పు అనగానే అది వెళ్ళిపోయింది ఏచుకృష్ణ నామంలో తను దేవుడు అక్కడ ఏసుక్రీస్తు నామం వాడలే ఎందుకంటే ఏసు ప్రభు తండ్రి కాబట్టి ఆయన నోటి నుంచి ప్రతి ఒక్కటి జరిగింది కాబట్టి ఆయన కేవలం సైతన పో అంటే అది వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు అదే వాక్యానికి మనం సేన పట్టిన సైతన్ లాంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఆచారాలు పాటించిన వారు ఉన్నారు క్రైస్తవులే క్రిస్మస్ ఈస్టర్ అవన్నీ చేస్తుంటారు తను దేవుని యొక్క వాక్యం అది చెప్పలేదు అది చేయమని కదా ఏసు ప్రభు చేయలేదు ఆయనతో ఉన్న ఆ పోస్టులు ఎవరు కూడా చేయలేరు ఈవెన్ పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు వీళ్ళు ఎవరు కూడా చేయలేదు ఆచారాలు ఎవరు కూడా పాటించలే కానీ మన కాలంలో పాటిస్తున్నది అయితే అన్న ప్రార్థన